చూస్తూ తండ్రి ఈ కార్యము తండ్రి విజయ్ పట్ల ఇప్పుడు దాకా నొప్పి గొప్ప కార్యమని నమ్ముతూ ఇచ్చిన గొప్ప రక్షణ పట్టిన ఎంతో వందనాలు ఆయన జీవితాన్ని మీరు ఇప్పుడు దాకా తండ్రి మంచి సాధనంగా ఆయన వాడుకుంటూ వస్తున్నారు నీకు ఈ సమయంలో అనారోగ్య పరిస్థితుల్లో ఏ రకంగా సాధనంగా మీరు వాడుకోబోతున్నారు మాకు తెలియదు తండ్రి నా బంధువుల్లో తండ్రి వాళ్ళ గురించి మీరు సహాయం చేశారు ఆయనకి వాకింగ్ చెప్పడానికి వెంకట సుబ్బయ్య తండ్రి ఆయన బాగా అయ్యాడు ప్రభా తండ్రి ఆ రీతిగా వాడుకుంటూ వచ్చాడు నీకు వందనాలు నీకు ప్రభావిత అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్గా సహాయం చేయండి ప్రభా బత తీసేయండి ప్రభావి బలం పొందటానికి ప్రశ్నించండి తండ్రి నేను తండ్రి నేను మంచి ఆరోగ్యం తెలిసేయండి స్వస్థత చేయండి ప్రభా తండ్రి నేను ఎక్కడ పోయినాను ప్రభా నే ప్రకటించే వాడు ఇక్కడ చేసినందుకు నీకు ఎంతో వందనాలు ప్రభా పోత స్థలము తండ్రి నా డాక్టరు అన్ని దగ్గర కూడా ప్రభా తండ్రి నేను ధైర్యంగా తండ్రి నేను ప్రభా తను తను ఎదుర్కోటానికి మంచి ఆరోగ్యం సంకోచి అయ్యా స్వచ్ఛతమని బ్రతిమలు ఆడుకుంటూ ఏకీవించి తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు తండ్రి ఆయన ప్రభా ఎక్కడి ఏకీవించి ఏదడుగుతారో అని చెప్పి వాక్యం సెలవు ప్రకారంగా అయ్యా కోరుకుంటూ స్వచ్ఛత కోరుకుంటూ అయ్యా తండ్రి కలిసి మళ్ళా తండ్రిని పరిచయం చేసేవారుగా తండ్రిని ఎందుకు ఆనందించేవారుగా మమ్మల్ని అందరం చేయమని బ్రతిమలు ఆడుకుంటూ దిశ పెట్టబెట్టుకుంటున్నాం తండ్రి అమ్మ నేను ఇప్పుడు చేశాను విజయకి అదే అదే పరిశుభ్ర ఒక దేవ మీకు వందాలి దీనిని మీరు మాకు అనుకరించండి మీకు ఎంతో పదనాలు అనేక చోటులో ఉంటుండగా ఎంతగానో ప్రేమించి మిమ్మల్ని ఆచరించి సజ్జల పెట్టినందుకు ముఖ్యంగా విజయ్ బౌ గురించి ఆదిస్తానైనా కబ్రిని మీరు ఇంతవరకు కాచి కాకుండా మీకు అతని శరీరం భాని మీరు సమాధానం అనుసరించండి మీకు వండు స్వసా అనుకరించడానికి వండాను మీకున్నాను సంపూర్ణీలింగ్ దయచేసిన కొత్త సాక్షి పెట్టుకోండి నీతి సత్యాన్ని ప్రకటించి గొప్ప సేవగా తయారు చేసి ఇతని కుటుంబాన్ని మీకు వరకు సాక్షిగా మీ రాక వర్షాలు పరచుకోమని ఏ సుకృతులను అట్లా అందిస్తున్నాం ముఖ్యంగా తండ్రి అతను బయలుదేరుతుండగా మీ దూతల కాపులను దయచేయండి తన రాకపోకలు తోడయండి అండి తగ్గ ప్రతి స్థలం ప్రతి మార్గం ఈ సరళం చేయండి చేపల పండుగ విజయం అనుగ్రహించింది డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించి మీరు అనుగ్రహించమని ఏ సీ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి సార్ సార్ ఏమో స్టార్టింగ్ బ్రేజ్ చేస్తారు సార్ సార్ ఏమైనా పాట పాడగలుగుతారా ఓకే ఇప్పుడు హలో బ్రదర్ కృప్ కలిగిన మా పేరు తండ్రి నా దేవ తప్పైనా మేమందరూ ఆన్లైన్ లో కూడి ప్రార్థించడానికి వచ్చిండగా తద్వారీ మాకు సహాయం చేయండి తండ్రి మా ప్రార్థన మీకు అనుకూలమైన గాను మీ చిత్తానుసారం గాను మీ మనిమ కొరకైన విధానం తండ్రి మీ రాజ్య వ్యాప్తి కొరకైన విధానం తప్ప నితంగా క్షేమం కొరకున్నట్లు కూడా సహాయం చేయండి తప్పని ప్రేరేపించి ఈ విధంగా సంపూర్చినందుకు వస్తున్నాం తప్ప సమయంలో తండ్రి వాట్సాప్ ద్వారా మాతో మాట్లాడవలసింది వేడుకుంటున్నాను దాల్చిన అభిషేకరించవలసింది తప్ప మాకు మంచి సమయము మీ కాదు ట్రై చేయాల్సింది వేడుకుంటూ అందకర శక్తులను సైతం శక్తులను తండ్రి ఇది రాజ్యం గవర్న పంచే ప్రతి శక్తిని పత్రుక్రిస్తూ రక్తబంధ శక్తి ద్వారా సాంపిస్తూ మమ్మల్ని వసకం చేసుకుంటూ పది ప్రాధాన్యత రాత్రపు మరక్ష క్రిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి రాహు నీ స్మారీంచు ప్రాభు నీ స్మారీంచాసా ఓ మనసా నా మరిసా ప్రాని స్మరించు నిస్మారించీ ప్రేమ దాటి సాటి ఉ ही महिने मेटी ही महिने मेटी प्रभु निस्मरिंच प्रभु निस्मरिंच ओ मनसा ना दशा ओ मनसा प्रभुनी चरणां तुजुन दुवांग प्रभुनी चरणां ja tu labo maro vidu balano <Sessing> nadeharo vidu tarama nadeharo prabhu ni smareti prabhu ni smareti <Sessing> o manasa nama o manasa nama tanasa పాపుల కొలకై తెలు మో పాపు తెలు మో ప్రాణి నీలలో ప్రాణ అమ్మిడిలలో ప్రాణ అమ్మిడ నీలలో ప్రభుని ఓ మనసా మనసానా Sometimes you 없 or your heart is or know other things? Now you never know anything of anything of anything or anything of anything else? She also every person wore some Jonathan voll అదలుయ్యా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించకుండా చిన్నగా ప్రార్థన చేసుకుందాం పరిశుధర వ తండ్రి మీకు వదనాలైనా ప్రవ్వా మీరు మాట్లాడకపోతే ప్రవ్వ మేము చచ్చిన వారమేనైనా కాని ప్రవ్వ ప్రతి క్షణం మీరు మమ్మల్ని ప్రేమించి ఓ ప్రభావ మా పట్ల మీరెంతో కరుణాయక రూపాన్ని చూపిస్తూ ప్రవ్వా మీ యొక్క వాక్యాన్ని వినిపింపజేసినందుకు మీకు వదనాలైన మేము అది కేవలం వినేవారమే కాదు ప్రభా దాన్ని పాటించే వారం మరి విశేషంగా ప్రకటించే వారంగా తయారు చేయమంటే ఆర్థిస్తున్నాం ప్రభా అనేక పర్యాయాలు వింటున్నామే వాటిని పాటించలేని స్థితిలో మా విశ్వాసాన్ని మేము బలపరచుకోలేని స్థితిలో ఉంటున్నాం అంచలంచగా ఎడగలేని స్థితిలో ఉంటున్నాం మమ్మల్ని కనికరించడానికి క్షమించామంతిస్తున్నాం తండ్రి ఆసక్తితో వీటిని స్వీకరించాలా ప్రభా సమస్తం నాది అని స్వీకరించాలా వాటిని మేము మా జీవితంలో అవలంబించుకోవాలా ప్రభా అప్పుడే మాకు సాక్ష్యం ఉంటుందైనా అటువంటి సాక్ష్యం కలిగి మేము ముందుకు వెళ్లి ప్రకటించే బిడ్డలు మమ్మల్ని చేయండి అటువంటి కృపలు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రభు బ్రదర్స్ అందరి వారి పనిలో నిమగ్నం ఉంటుండగా వారి పట్ల మీకు ఆదరణ దేండి ప్రభావ సహాయం అనుగరించండి గణవీయమనుగరించండి చేస్తున్న ప్రతి పనిలో ఓ ప్రభా ఉన్నత స్థితికి మీ యొక్క సాక్ష్యాలి పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రతి స్థలంలో మమ్మల్ని సాక్షి నెలలు పెట్టుకొని మీరే మహిమనందని ఏరిస్తున్నామని ప్రార్థించున్నాం తండ్రియా ఈ ఉదయం దేవుని వాట్యన్ కొరకు రోమ రాష్ట్ర రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవం నుంచి ఒక థియలజికల్ కన్ఫ్యూజన్ నుంచి మనం ఏ రీతిగా క్లారిటీ పొందుకోవాలనేది నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను ముఖ్యంగా ది ఐడెంటిటీ క్రిస్టియన్ ఐడెంటిటీ అంటాం దాని సాధారణంగా కానీ అది క్రిస్టియన్ ఐడెంటిటీ అని కూడా నేను చెప్పలేను మియర్లీ హూ ఆర్ విన్ క్రైస్ట్ అనేది దాని తర్వాత వాట్ ఆర్ విజ్ టు కాబట్టి ఐడెంటిటీ అండ్ రూల్స్ అన్న ఒక అంశం క్రియేట్ చేసుకుంటున్నాం మనం వాట్ ఈస్ అవర్ ఐడెంటిటీ అండ్ వాట్ ఆర్ అవర్ రూల్స్ అనేది ఇది ఈ రోజు కూడా ఏ నమ్ముకున్న వాళ్ళని ఏమని పిలుస్తారంటే క్రిస్టియన్సే అంటారు అపోస్ట్ కార్యము పన్నెండవ అధ్యాయంలో పదకొండవ అధ్యాయంలో మనం చూస్తాం ఫస్ట్ టైం పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మొట్టమొదట అంత్యోకాయలో శిష్యులు క్రైస్తవులు అని కాబట్టి అంత్యోకాయ అనిల సంఘము ఆ అనిల సంఘంలో దేవుని సేవకులు పరిచారికలు పౌలు అక్కడ ఒక వన్ ఇయర్ ఉండి సేవ చేసినట్లు మనం చూస్తాం ఆయన రచన పొందినాక ఆయన అనేక ప్రాంతంలో సేవ అనే ప్రాంతానికి వచ్చి సేవ చేస్తున్నట్లు మనం చూస్తాం తర్వాతనే క్రైస్తవులు అని పిలబడ్డారు వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు క్రైస్తవులు అని కానీ ప్రభు దృష్టిలో ఆ ఐడెంటిటీ ఉందా లేదా అనేది మనం చూడాలంటే పౌల దాన్ని క్లారిఫై చేస్తుంది అందుకే పౌలిథియాలజీ చాలా ఇంపార్టెంట్ మనకి క్రిస్టియన్ ఐడెంటిటీలో క్రిస్టియన్ వే ఆఫ్ లివింగ్ లో రోమి రాష్ట్ర రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అసంలో ఐడెంటిటీ ఏందని అక్కడ చూపిస్తున్నాడు ఫార్ హీఈ్ నాట్ అూ who is which one which is one outwardly antlad for he is not a jew which is one outwardly neither is it a circumcision which is outward in the flesh but he is a jew which is one inwardly and circumcision circumcision is that of the heart in the spirit and not in the letters whose praise is not of men but of god regular sarath ji హ్యం నకు వాడు యూదుడు కాడు కాబట్టి దేవుని దృష్టిలో ఫిజికల్ జీవ్ అనేది లేదు అనేది ఒక బాహ్యం అంటే ఫిజికల్ కదా కాబట్టి బాహ్యం నాకు వాడు యూదుడు కాడు కానీ నిజమైన యూదుడు ఇవ్వడంతో కను చెప్పబడుతుంది అదే ఇరవై ఎనిమిదవ వచనంలో శరీరం ముందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అది మనకు అందరు తెలిసింది చాలా కాలం భిన్నం అయితే అంతరంగమందు ముందు యువదుడైన వాడే యువదుడు కాబట్టి యాక్చువల్ గా మన ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణం ద్వారా మనకి అంతరంగముందు యూధన్ గా మార్చబడ్డ జీవితం అనుగ్రహించే దేవుడు నెలకి వ్యాప్తం చేయబడుతుంది కాబట్టి నిజమైన యువదులు ఎవరంటే బాహ్యంగా పుట్టిన వారు కాదంటుంది ఈ ఎనిమిదో ఇరవై సో క్రిస్టియన్ ఐడెంటిటీ ఏంటంటే వీఆర్ ఆల్ స్పిరిచువల్ జ్యూస్ అని చెప్తుంది ఆ వర్డ్స్ అంతరంగమందు ముందు యూదైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనది ఆత్మయోధి జరిగినదే గాని అక్షరం వలన కలుగునది కాదు కాబట్టి నిజమైన ఐడెంటిటీ మనకి ఏముందంటే ప్రభులు స్పిరిచువల్ జ్యూస్ అని క్రియేట్ చేస్తున్నారు దాని తర్వాత అదే రోన్లాస్ పత్రికలో ఈ ఐడెంటిటీస్ కి సంబంధించినప్పుడు పౌలు మరోసారి క్లారిఫై చేసింది దాన్ని అధ్యాయంలో సెకండ్ టైం వచ్చింది రిపిటేషన్ ఇది 9th adhyayam lo second time indante verse 7 la undadi uh, neither because they are the seed of abraham are they all children but in isaac son they seed be called that is they which are the children of the flesh these are not the children of god but the children of the promise are counted for the seed idi chaala clear ga cheptundu nijamaina abraham santanam evara neridi telugulo cheptunnadi rendu rashtrapati ga 9th adhyayam 7th vachanam అబ్రహాము సంతానం అయినంత మాత్రం చేత అందరు పిల్లలు కారు కాబట్టి ఫిజికల్ గా అబ్రహాం సంతానం నుంచి పుట్టినవారు అబ్రహాం గర్భం నుంచి వారు దేవుని పిల్లలు కారంటుంది ఆ వాక్యం అక్కడ చాలా క్లియర్ కానీ ఇస్సాక వల్లైనది అంటే వాగ్దానం ఇస్సాక వల్లైనది నీ సంతానం కాబట్టి అబ్రహాంకు ఎవరు అసలైన సంతానం అంటే విశ్వాసం వలన పుట్టిన పిల్లలే ఎనిమిదవ వచ్చినా అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు చాలాకి ఎరుగుంది అక్కడ కాబట్టి ఫిజికల్ గా ఇస్రామ్ పుట్టిన వారు అబ్రామ్ సంతానం కాదంటుంది అదే రీతిగా ఫిజికల్ గా అబ్రాము హాగర్ కు పుట్టిన వారు కూడా అబ్రామ్ సంతానం కాదంటుంది అంటే ఆ టెన్ అరబ్ నేషన్స్ అనే ఈరోజు ఇస్మాయిల్ ద్వారా బయటకు వచ్చినాయి సంతానం వారు కూడా దేవుని పిల్లలు కారు అని నిజంగా దేవుని పిల్లలు ఎవరంటే వాగ్దానం సంబంధం పిల్లలు అంటే కాబట్టి అబ్రాహం నాకు ఆ వాగ్దానము ఏ రీతిగా మనకు అనుగ్రహించబడింది అన్నప్పుడు ఈ అందుకే పౌలం పిల్లలు చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి మనకి ఆ ఐడెంటిటీస్ అర్థమైపోయినాయి అంటే ఈ ప్రామిసెస్ మన జీవితంగా యాక్టివేట్ అవుతాయని నేను ఎంతో కాలంగా తెలుసు ఆల్మోస్ట్ టూ థౌసండ్ సిక్స్ అనే తెలిసేసుకున్నాను బైబుల్లోని ప్రతి ప్రామిస్ నా జీవితంలో యాక్టివేట్ కావాలంటే నా ఐడెంటిటీ నేను గుర్తించుకోవాలా ఒక్కసారి నాకు ఐడెంటిటీ తెలిసిపోయింది అంటే ప్రభులు ఈ వాదనలన్నీ నా జీవితంలోకి ఆటోమేటిక్ గా లేకపోతే మన లైఫ్ రావాలంటే మనం ఈ ఇన్ఫర్మేషన్ స్వీకరించాల్సిందే అందుకే గలతల రాష్ట క్లారిఫికేషన్ ఇచ్చేయండి పర్ఫెక్ట్ క్లారిఫికేషన్ అనేది కంక్లూడింగ్ క్లారిఫికేషన్ అదేమంటే గణితుల రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయంలో చాలా క్లియర్ గా చెప్పిండు దాని గురించి పదహార వచ్చి అబ్రామ్ నకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములుకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానము నకు అనేను ఆ సంతానము క్రీస్తు చూడండి అబ్రామ్ సంతానం ఎవరంటే క్రీస్తు అని ఉంటుంది నేను చెప్పేదేమనగా నాలుగు వందల ఆ ముప్ప సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరతకం చేయనంత చేయనంతగా పూర్వం దేవుని చేత స్థిరను కొట్టివేయదు కానీ అక్కడ ఏముందంటే ఆ ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలంగా కలిగిన ఇక వాగ్దానములుగా మూలముగా కలిగినది కాదు అయితే దేవుడు అబ్రామ్నకు వాగ్దానం వలననే దానిని అనుగ్రహించాను కాబట్టి చూడండి కొంచెం కిందికి వెళ్తే ఇరవై రెండవ వచనం ఏసుక్రీస్తు విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించి వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించాను కాబట్టి అక్కడ చాలా క్లియర్గా చెప్తుండేంటే ఏసుకృష్ణ విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానం అబ్రాహ్మణకు చేయబడ్డ వాగ్దానము ఆయన విశ్వాసం నుంచి వారికి చెప్తుంది తర్వాత మనం ఎప్పుడైతే ఆ పాపం నుంచి పాపం చూడగలుగుతారు కాబట్టి అక్కడ ఏముందంటే పద్ ఇరవై నాలుగవ వర్షాలు కాబట్టి మనము విశ్వాసం వలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు మనలను నడిపించకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు తర్వాత చూడండి ఇరవై ఏడవ క్రీస్తులోనికి దానికి ముందు ఇరవై ఆరో వర్షంలో ఏ విశ్వాసం వలన దేవుని కుమార్లయ్యున్నారు చూడండి క్రిస్టియన్ ఐడెంటిటీ అంటే ఇది యాక్చువల్ గా నందు క్రిస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమార్లు అయినారు అదర్వైజ్ మనకి దేవుని కుమార్లు అయ్యే ఎటువంటి యోగ్యత లేదు వేరే విధానంగా కాబట్టి ఫిజికల్ జీవ్స్ గానీ ఫిజికల్ క్రిస్టియన్స్ గానీ ఇది సంపాదించకలేదు స్పిరిచువల్ జీవ్స్ గానీ స్పిరిచువల్ ఇజ్రాయల్స్ గానీ స్పిరిచువల్ క్రిస్టియన్స్ అంటాం ఎవరైతే చెప్పాలంటే క్రిస్టియానిటీ కూడా ఫిజికల్ క్రిస్టియానిటీ ఉంది స్పిరిచువల్ క్రిస్టియానిటీ ఉంది కానీ ఇక్కడ ఏమంటుంది అంటే ఏసుక్రీస్తు నందు మీరందరు దేవుని కుమారులై ఉన్నారు ఇప్పుడు చూడండి క్రీస్తులోనికి బాప్ మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు కాబట్టి బ్యాప్టిజం అనేది ప్రభుని ధరించుకోవడం అనేది సింబల్ అంటుంది ఇందులో యూదులని గ్రీసు దేశాచలని లేదు దాసులని స్వతంత్రం లేదు పురుషుడని స్త్రీ లేదు ఏసుక్రీస్తు నందు ఇప్పుడు కంక్లూడింగ్ పాయింట్ ఇది ఐడెంటిటీ ఏసుక్రీస్తు నందు మీరందరు ఏకంగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులంటే ఆ పక్షమందు ముందు అబ్రామ్ యొక్క సంతానం అయ్యండి వాగ్దాన ప్రకారము వారసులు అయి ఉన్నారు కాబట్టి అసలు వాగ్దాన పూతలు మనమే ప్రభుని రక్షకుడిగా స్వీకరించిన కాబట్టి క్రీస్తు పక్షంగా మనం ఉన్నాం కాబట్టి అబ్రామ్ సంతానమైన దాని తర్వాత అబ్రామ్ వాగ్దానాలు మనకే అనుగ్రహించబడ్డాయి ఈ ఫిజికల్ జ్యూస్ కి కావు అర్థం చేసుకోక వారికి రావాల్సిన మేలు అని వారు పోగొట్టుకున్నారు కానీ ఎప్పుడైతే ఈ ఐడెంటిటీ మన స్వీకరిస్తామో స్పిరిచువల్ గా ఈ వాగ్దానాలన్నీ మనకి సంక్రమిస్తాయనేది రోమిల రాష్ట్ర పత్రికలో మరోసారి జ్ఞాపకం చేస్తుండసారి రోమిల రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఏడవ వర్షంలో అబ్రాహం సంతాన సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు గాని హిశాకు వాళ్ళైనది నీ సంతానం అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానం మనబడి ఎంచబడతారు ఇది ఒక మేజర్ ఇష్యూ థియాలజికల్ ఇష్యూస్ ఏంటంటే జ్యూస్ ఆర్ స్పెషల్ చౌజన్ పీపుల్ అంటారు కానీ యాక్చువల్ గా బైబుల్ ప్రకారంగా పాలిన్ థియాలజీస్ ప్రకారంగా క్రిస్టియన్ ఆర్గా పీపుల్ అంటుంది మనం అదే ఎక్కడ చూస్తామంటే పేతురు రాసిన మొదటి పత్రికలో పేదరు క్లారిఫై చేశారు మనకి రెండవ అధ్యాయం తొమ్మిది వస్త్రంలో అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశలను ప్రచారం చేయ నిమిత్తం అంటే రూల్స్ గురించి మాట్లాడుతున్నాం మనము ఆయన గుణాతిశయలను ప్రచారం చేయాలంట యేసు గుణాతిశయములను ఏది గుణం అంటే రక్షణ అనుభవం అతిశయమంటే ఆయన దైవత్వము కాబట్టి ఆయన గుణ ప్రచారం చేయడం కొరకు మనము ఏ రీతిగా ఐడెంటిటీస్ ఇచ్చారు చూడండి ఏర్పరచబడిన వంశం కాబట్టి చోజన్ జనరేషన్ దాని తర్వాత రాజులైన యాజకు ఆ యాజకులు అంటున్నాడు అక్కడ ఆ దాని తర్వాత యాజక సమూహం అంటుండ మెయిన్ ఏంటంటే ఏర్పరచబడిన వంశము క్రిస్టియన్సే రాజులైన యాజక మూడు రోల్స్ అయితే రాజులకి యాజకులకి దాని తర్వాత ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలు కాబట్టి దేవుని ప్రజలు గాడ్స్ చౌజన్ పీపుల్ ఎవరంటే క్రిస్టియన్స్ అంటాడు పేద మనం ఈ రోజు చెప్తే కాంట్రవర్సీస్ అంటాము బ్లాక్ స్వామి అంటాం కానీ పేరు పౌరులు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళు రెసిస్ట్ చేసిండాల కానీ ఈ రోజు మనం రెసిస్ట్ చేస్తలేం రెసిస్ట్ చేస్తే చేసుకుంటే చేసుకున్నప్పుడే మన రూల్స్ మనం యాక్టివేట్ అయితే మన రూల్స్ మన రూల్స్ యాక్టివేట్ అయినప్పుడు సంఘక్షేమం కొరకు ఆ రూల్స్ అన్ని పనికొస్తా ఉంటాయి కాబట్టి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికర పడిన వారైతే కాబట్టి ఎప్పుడైతే మన ఐడెంటిటీస్ మనం గుర్తించగలుగుతామో మనమే ఏర్పరచబడిన వంశము మనమే రాజులైన యాజక సమూహము దేవుని ప్రజ పరిశుద్ధ జనాంగం పేర్లు పెట్టాడు మనకి దేవుడు స్పిరిచువల్ జ్యూస్ అన్నాడు స్పిరిచువల్ ఇజ్రా ఇజ్రాలైట్స్ అన్నాడు కాబట్టి ఇవన్నీ స్వీకరించడం మనము కేవలం ఏష్టవ్ యొక్క మరణ ద్వారానే అనుగ్రహించబడ్డాయి కాబట్టి ఇవన్నీ మనకే ఈ ఐడెంటిటీస్ అన్ని ఏ క్రిస్టియన్స్కే అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు సరే ఈరోజు చెప్పుకోవడం కష్టం Who are you? What is your faith? Christianity, I am a Christian. But I am a spiritual Jew. I am a Jew. I am an Israelite. And I will tell you. But the Bible says, You are a spiritual Jew. You are a spiritual Israelite. You are a holy nation. You are God's chosen people. He is a Christian. He is a Christian. He is a Christian. He is a Christian. He is a Christian. He is a Christian. For so many thousands of years. Three thousand years. ఇది ఎంతో హిడన్ మార్మంగా మర్మంగా ఏర్పరచిన వంశం మనమే అని వాక్యం చెల్లవిస్తుంది అంటే మనం యాక్చువల్గా ఫిజికల్ ఇజ్రాయలేస్ ని రీప్లేస్ చేస్తలేం మొదటి కూడా దేవుని దృష్టిలో ఇదే ఉంది అంతరంగం అందుకే ఇర్మియా గ్రాంధు చూస్తాం ఆ నూతనమైన వాగ్దనం నూతనమైన నిబంధన మీకు అనుగ్రహిస్తాడు హృదయ సున్నతి గురించి ఇర్మియాతో మాట్లాడుతున్నాడు అక్కడ పాత నిబంధన కాల కాబట్టి అక్కడ అక్కడ నుంచి వస్తుంది అది స్ట్రింగ్ మొదటి నుంచి దీవె దృష్టిలో అంతరంగం ముందు యూజుల్ గా మార్చబడ్డ వాళ్ళే నిజమైన యూజులు ఆది కాండం మొదలుకొని వరకు కాబట్టి అది వాళ్ళు ఆ స్వీకరించలేని స్థితిలో ఉన్నారు ఈ రోజు క్రైస్తవులు కూడా దాన్ని స్వీకరించలేని స్థితిలో ఉన్నారు కానీ ఎప్పుడైతే మనం ఈ ఐడెంటిటీ గ్రహించగలుగుతామో అప్పుడే ఆయన వాగ్దానాలు మనకి సంక్రమిస్తాయి దాని తర్వాతనే మన రూల్స్ కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను ఆ రూల్స్ కంప్లీట్ చేస్తాను ఈ రూల్స్ మనకు తెలుసు కానీ మనం వాటిని ఎప్పుడు కూడా ఆ రీతిగా స్వీకరించలేదు ఈ రోల్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయంటే ఆ వాగ్దానం మనకు అనుగ్రహించబడ్డప్పుడు ఉదాహరణకి యోగ గ్రంథాలు చూస్తాం మనం మేజర్ వాగ్దానం ఏంటంటే అంతే దిన అందరి మీద నా ఆత్మను కొమరిస్తా అన్నాడు ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాటర్న్స్ మనుషులను దేవుడు నడిపించలేకపోయినాయి ఆ ఆచారబద్ధమైన నియమ నియమాలు మనుషులని దేవునికి సన్నిహితంగా నడిపించలేకపోయినాయి అందుకని అంతే దినంలో దేవుడు తన ఆత్మని అందరి అనుగ్రహిస్తున్నాడు అది అనుగ్రహించబడినప్పుడే మన రోల్స్ యాక్టివేట్ అవుతాయి కాబట్టి క్రిస్టియన్ లైఫ్ లో చర్చ్ సిస్టమ్ లో మన రూల్స్ ఆయన మహిళ ఉండాలంటే అందుకే ఆయన కొరెంతలు రాష్ట్ర హైలైట్ చేస్తాడు మనకి కొడెంతల్ రాష్ట్ర మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఆ రోల్స్ యాక్టివేట్ చేస్తున్నాడు అక్కడ మనము ఎప్పుడైతే ఈ ఐడెంటిటీని స్వీకరించగలుగుతున్నామో ఎస్ ఐఎమ్స్ స్పిరిచువల్ జ్యూ i am a spiritual child i am the chosen people we are the chosen people ani eppudithe manam dani accept chestamo swikaristamo appudi roles anni activate aipothe mana jeevithamlo ani nenu viswasisthunnanu mukhyanga 12 adhi 1st corinthians <laughs> chapter 12 lo a gifts ani chend spiritual gifts a gifts identity putinchinaka yeah you are my people so naturally ee avargalu meeke ee gifts meeke కాబట్టి ఆ స్పిరిచువల్ గిఫ్ట్స్ అన్ని మనకు అనుగ్రహించాడు నాకు ఒక జ్ఞాపక గొప్ప దైవేషన్ దేవుడు సరితిగా ఐ వాంట్ గివ్ దిస్ గిఫ్ట్స్ టు యూ అండ్ యువర్ చర్చ్ నో ార్డ్ ఐ డోంట్ వాంట్ దేమ్ అన్నాడంట అది ఆశ్చర్యకరంగా నాకు అంత గొప్ప దైవజన్ నేను పర్టికులర్ నేమ్స్ తీసుకోను కాబట్టి నాకు కాంట్రవర్షియల్ కాంట్రవర్సీ మనం ఉన్నాము మనకు అవసరం లేదు కాంట్రవర్సీస్ ఒకటి ఏంటంటే లెసన్స్ నేర్చుకోవడానికి మన జీవితంలో ఆ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు హౌ వి షూడ్ ఇన్స్ట్రిబ్యూట్ అనేది నేర్చుకుంటాం అంతే ఆ గొప్ప దైవచనుడు స్వీకరించలేదు నా దగ్గరకు వచ్చి నాకు కలికరించినప్పుడు నేను కూడా అదే రీతి కూడా వాట్ ఇస్ ద లెసన్ అండ్ లెర్నింగ్ సబ్జెక్ట్ నేచురల్ ఏం చేస్తున్నాడు చర్చ్ మా గొప్ప మా పాస్టర్ గొప్పవాడు మా పాస్టర్ వాటిని తృఢీకరించినప్పుడు నేను ఎందుకు స్వీకరించాలా అది తృఢీకరించడం వల్ల ఆ చర్చ్ ఆ రూల్స్ నిర్వర్తించకపోవడం వల్ల అది డెడ్ చర్చ్ అయిపోయినట్టు నేను గమనించిన పట్టిలాగా నా చర్చ గురించి చెప్పాను ఎప్పుడు కూడా నేమ్స్ బట్ ప్రభు మనకి ఆ యొక్క ఆత్మీ నేతలను చూడమని రూల్స్ ఎందుకు వాళ్ళు నిర్వర్తి అంటే దే డి ఎక్సెప్ట్ దెంటిస్ అండ్ గిఫ్ట్స్ దే రిజెక్టెడ్ కాబట్టి క్లూ తీస్తాను వాక్యము ఫస్ట్ కొరిస్ తప్పవాళ్ళు మరియు సహోదరులు మొదటి వచ్చిన ఆత్మ సంబంధాన్ని వరల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటున్నాడు అంటే ఎవ్రీ బడీ షుడ్ నో దీస్ గిఫ్ట్స్ అంటున్నాడు ఆత్మసంబంధ వరంలు నాలుగవ వర్షం నుంచి ఉన్నాయి అవన్నీ దే ఆర్ డైవర్స్ అంటున్నాడు అంటే రకరకాల వరాలు అవి నానా విధములు అంటున్నాడు ఫోర్ లో కృపా వరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్లు నానా విధములుగా ఉన్నాయి మనం అంతా ఒక్కొక్క రకరకాల పరిచయాలు ఉన్నాం దేవుని సేవలు బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే పేపూరు జీతాలు చూసినప్పుడు ఆ పరిచర్యలన్నీ ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత ఒకదాని తర్వాత అతను నిర్వర్తి పెట్టి నేను ఈ రోజులలో ఒక పరిచర్య అప్పగించబడితే దాన్నే లైఫ్ టైం కంటిన్యూ చేస్తా ఉంటాను కానీ పేపర్ జీతాలు నేను ఫస్ట్ టైం ఇంటి మీద పరికర్పన కూర్చొని వాళ్ళందరూ మేడ మీద ప్రార్థన చేసినప్పుడు హోలీస్ పెట్టి వాళ్ళ మీదకి వచ్చినాక ది స్పోకింగ్ టంగ్స్ దాని తర్వాత మీద దిగవచ్చు కిందికి కిందికి దిగొచ్చినాక గిఫ్ట్స్ వచ్చినాయి ప్రాఫెక్ గిఫ్ట్స్ వచ్చింది యోగులు ప్రాసెసింగ్ ఇంటర్ప్రిట్ చేసింది ఆయన క్రిందికి వచ్చిందక మంది పురుషులు ఆ రోజు మాప్సం మనం చూస్తాం నష్టం పొంది దాంతో అక్కడ నుంచి పోతున్న శృంగారం అన్న యొక్క దేవాలయం దగ్గర ఆ కుంటి వాడిని మనం చూస్తాం కాబట్టి హీలింగ్ చేస్తే అప్పుడు వచ్చింది అతను అంటే పరిచర్యలు ఒకదాన్ని వెంబడి ఒక దాని వెంబడి గ్రాడ్యువల్ గా లైఫ్ లో వచ్చినట్టు నేను చూస్తాను దాని తప్ప చనిపోయిన వలన కూడా మనం చూస్తాం ఆయన శైవ జీవితంలో ఈ రోజులలో ఒక కురుపవరం ఉంటే నాకు చాలు అని సెటిల్ అయిపోయింది క్రైస్తవ జీవితం అది కాళ్ళ విధానం దేవుడు వీటన్నిటిని పంచిపెట్టడు చూడండి కృపావరంలో నాన్న విధంగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే మరియు పరిచేరులో నా విధంగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే నాన్న విధములైన కార్యములు కలవు గానీ అందరిలోనూ అన్నిటిని జరిగించే దేవుడు ఒక్కడే కాబట్టి ఇవన్నీ అందరిలో జరిగిస్తా నాకు ఒత్తు అనేసి వాటిని స్వీకరించండి ఈరోజు ఇండియన్ సిస్టమ్ లో చస్టమ్ ఎందుకు వీటిని అనుగరించనున్నప్పుడు సెవెంత్ వర్స్ లో ఉంది ఎందుకు మనకి ఈ రోజు అన్ని పాటించమన్నాడు ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వాణికి స్పెషల్ గా హైలైట్ ఆయనను అందరి ప్రయోజనం కొరకు అంటే ప్రతి ఒక్కరు క్షేమం ఉండడం దేవుడి ఇష్టం మనకు కూడా అది చాలా ఇష్టం ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలా అందరి ప్రయోజనం అందరు పనికి రావాలా దేవుని కొరకు ప్రయోజనకారులు ఉండాలా ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వాణికి ఎక్సెప్షన్స్ లేచి ప్రతి వానికి అందరికి ఇస్తాడు ఆత్మ మేనిఫెస్టేషన్ ఆఫ్ పోలీస్ అంటారు ప్రతి వానికి అయితే నాకున్న కార్యక్రమం కలిసి యూనివర్సల్ గా అందుకని ఆయన స్పెషల్ గా హైలైట్ చేశాడు ఈ డైవర్సిటీ గురించి ఈ గిఫ్ట్స్ గురించి వర్క్స్ లో ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా వాక్యం మరి ఒకరికి ఆత్మ జ్ఞాన వాక్యం మరి ఒకరికి విశ్వాసము మరియు ఒకరికి ఆత్మలనే స్వస్థపరచు బలములను అద్భుత కార్యములను చేయ శక్తి మరియు కాడికి ప్రవచన వరమును మరి ఆత్మల వివేచనయు మరియు ఒకరికి నానాయుధ భాషలను మరియు ఆశ భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి అయినను వీటన్నింటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వాణికి ప్రత్యేకంగా పంచి ఇచ్చిచ్చు కార్యసిద్ధి కలిగజీచున్నాడు కాబట్టి హోలీ స్పిరిట్ రోల్ ఏంటంటే వీటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేయడం మనుషులు మనందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తా అంటాడు కానీ మనం ఏం చేస్తామంటే వీటిని ధృణీకరిస్తున్నాం నాకు వద్ద లే అనిషన్ అది తప్పు అని నేను అర్థం చేసుకున్నాను నా లైఫ్ లో గ్రాడ్యువల్ గా మన సేవ జీవితంలో ఈ గిఫ్ట్స్ ఆపరేట్ అవుతా ఉంటాయి ఒకదాని మెంబర్ ఒకటి మనం ఏం చేస్తామంటే నా ఐడెంటిటీ ఓన్లీ నేను ఆయన లే మెంబర్ అనుకుంటున్నాను యాక్చువల్ గా బైబుల్లో లే కాన్సెప్ట్ లేదు ప్రతి ఒక్కరిని ఆజక సమూహంగా చేసినప్పుడు ప్రతి ఒక్కరి దేవుని సేవకులే ఆ ట్రెడిషనల్ చర్చ్ సిస్టమ్ లో మాస్టర్ కాంగ్రిగేషన్ సెగ్రిగేట్ చేసుకున్నారు రూల్స్ దేవుని దృష్టిలో అందరు పాస్టర్సే అందరు యాజకులే అందరూ యాజక ధర్మం పాటించాలా అందరు అపోస్తలే అందరూ ప్రవక్తలే అండ్ క్లియర్ రోల్స్ చెప్పిండే సంఘం కొరకు బట్ మన రోల్ ఏంటి అనేది మనం ఎప్పుడు గుర్తించగలుగుతామంటే మన ఐడెంటిటీ స్వీకరించినప్పుడే కాబట్టి రోజుకి జస్ట్ ఈ యొక్క క్లారిటీ మనకు నేను ఇస్తున్నాను వచ్చే మరొకసారి అవకాశం ఉన్నప్పుడు ఈ యాక్టివేషన్ రూల్స్ మన సేవ జీవితంలో ఎట్లా వీటిని యాక్టివేట్ చేసుకోవాలి వాటికి సంబ్యాక్షిపిస్తాను అంతవరకు పరుషు తరగతి తండ్రి మీకు వర్ణాన్ని అయినా మీ యొక్క మరణపున పునరుద్ధరణ ద్వారా ప్రభు అంతరంగల్ని యోతులుగా మార్చుకున్నారు అంతరంగ మందు మమ్మల్ని ఎదురాలుగా మార్చుకున్నారు ప్రభు అవు అంతరంగ మందు మమ్మల్ని దేవుని ప్రచేలా మార్చుకున్నారు గల్పిల్ రాష్ట్ర పత్రికలు చేస్తున్నాను దేవుని హిసారిగా మార్చుకున్నారు పరుష జనాంగంగా మార్చుకున్నారు అవును ప్రభా యాచక రాజులైన యాజక సమూహంగా మార్చుకున్నారు ప్రభావ రాజులుగా మమ్మల్ని మార్చుకున్నారు ఇవన్నీ రోల్స్ అని మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు మా ఐడెంటిటీస్ కూడా జ్ఞాపకం చేస్తున్నారు రోల్స్ ని పాటించాలంటే స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉండాలంటున్నారు ప్రభా ఆసక్తితో వాటిని ఆకర్షించామన్నారు ప్రభా మీరు వాటిని పంచి కానీ ఆశ మమ్మల్ని చూపించామంటున్నారు ప్రభా ఏదైతే మేము ఆశన్నాం తండ్రి ఆశలను తృప్తిపరచే దేవుడు ప్రభావ సంఘ క్షేమం కొడుకు అందరి స్వప్రయోజనం కొరకు వాటిని వాడమన్నారు బ్రహ్మ మరి మేము వాటిని వాడాలంటే అవసరం లేనా అవి లేకుండా మేము ఏ పని చేయలేం చర్చలో నిస్సాయత స్థితి రోగి వచ్చినప్పుడు వాడిని ఎట్లా వారికి ఎట్లా మార్గం చూపించాలో నిశాయిత స్థితి ప్రభావ కష్టాలలో ఉన్న వాడికి ఎట్లా మార్గం చూపించాలో మేము నిస్సాహిత స్థితిలో ఉన్నాం ప్రభావ అందుకైనా మాకు ఈ వారాలు ఇది అనుగ్రహించండి ప్రభావ గతంలో ధృవీకరించిన జీవితం ఉంది వారి గురించి తట్టించే పరిస్థితులు అవును ప్రభావ వారి నుంచి మేము పాఠం నేర్చుకుంటున్నాం తండ్రి ఎవరికి సంపూర్ణ సహగాలను మీరైతే మాట్లాడినా హరితిగా మాట్లాడే బిడ్డలుగా అట హరిసే బిడ్డలుగా మమ్మల్ని ప్రాణశనా లేయర్ కి ఫిజికల్ లెయర్ కి అంటే అంతరంగ ముందు ఆత్మీయతలు ఉన్నది శారీరకంగా ఉన్నదానికి వ్యత్యాసాన్ని దేవుడు ఏ రకంగా చెప్తున్నాడు నూతన నిబంధనలు ఏ విధంగా చెప్తున్నారు నూతన గ్రంథాలు చక్కగా వివరించారు మీకు అంత ఇప్పుడు వన్ బై వన్ ప్రేయర్ చేసుకున్నాం సార్ ఎవరైనా అర్జెన్సీ ఉన్నవాడు ముందు చేసేయండి సార్ నాయకులు కూడా మా పేపర్ లో చెప్పండి మేమందరము నయనడు రక్షకుడు ఇంతవరకు ఆయన భద్రత వచ్చి నేర్చు మేము డ్రై చేసి తక్కువ మీ కృపా సింహాసు నడిపించినందుకు చల్లించుకుంటున్నాం మా తండ్రి మాదేవ్ తక్కువ సమస్తమైంది నడిపించాల్సింది సాధ్య చదువు చెల్లించుకుంటున్నాం మాట్లాడుతూ మేము మీ దొడ్డలమైన విషయాన్ని చెల్లించుకుంటున్నాం ఆయన విశ్వాసం ద్వారానే మేము ఎక్కడ తండ్రి విశ్వాసం ద్వారా మేము అభిప్రాయాలంటున్నాం విశ్వాసం ద్వారా మీ గురుగులం అయింటున్నాం మీరు ఎన్నిక చేసుకున్న ప్రజా ఇంట్లో ప్రభాస్ చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన సున్నతి అంతరంగ సున్నతి జరగాలనే విషయాన్ని గురించి దానికి సాదృశ్యం సున్నతిని ప్రతి స్థితి బాబానాయన ప్రభా తండ్రి ప్రభా బ మార్గంలో ఆయన నిత్య జీవ నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారంలో విశ్వాస మార్తలను ప్రవేశపెట్టారు మా దగ్గరికి మా దేవ ప్రభా నైన తండ్రి ధర్మశాస్త్రము అవన్నీ కూడా బాలశిక్షల్లించుకుంటున్నాయి మంత్రులు విశ్వాసం ద్వారా జీవించిన ప్రభుత్వ విశ్వాసం ద్వారా సమస్త చెల్లించుకుంటున్నా తండ్రి ప్రభావరకు సహాయం పెట్టి స్థితిలో చెల్లించుకుంటున్నా ప్రభా నైన తండ్రి ప్రభా ఈ యొక్క విషయంలో నైనా తండ్రి మీ వాకింగ్ ద్వారా మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ ముందుకు నడిపిస్తున్న కుస్తారు ప్రభావి వాకింగ్ యొక్క లోపలనేది ఎంతో మర్మయుక్తమైనది ప్రభావా వేలాది సంవత్సరాలుగా మాట్లాడుతూ వచ్చిన వాక్యం ప్రభావం మాట అది స్థిరముగా ఉంటుందండి తల్లి ఆకాశంలో ప్రతి పౌన్ గడి ప్రభుత్వ మీ వాక్యం మాట చెల్లించుకుంటున్నా ప్రభావాలైన ఆ వాక్యంతో మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తూ మా యొక్క లక్ష్యం వైపు మా గురువు వైపు నడిపిస్తున్నప్పుడు వస్తాం మాటండ్రి మీరు చైనా అన్ని ఆశ్చర్య అద్భుత కార్యములు తండ్రి తీసుకోవచ్చు తండ్రి తీవ్రైనా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాం సహాయం చేయండి కరోనా ప్రభాహం ప్రతి ఒక్కరిని కదలిస్తూ తండ్రి ప్రతి ఒక్కరిని ఇంకెప్ చేస్తూ తప్ప అయినా అది ఆల్మోస్ట్ అయినా గ్లోబల్ తో ప్రభు అది వ్యాపించింది తండ్రి సహాయం చేయండి ప్రభావి ప్రాంతాలైతే వ్యాపించిందో తండ్రి సహాయం చేయండి ప్రభావైన తండ్రి ఏ దేశాల్లో వ్యాపించిందో సహాయం చేయండి ప్రభు దీని బారిన పడిపోయిన జ్ఞాపకం చేసుకుంటారు చూపించండి మొత్తం దర్శించండి బలపరచండి బారిన పడ్డారో జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రార్థిస్తున్నారు ప్రభా సహాయం చేయండి ఆయన అనేక మంది మరణించారు ప్రభావల మంది మరణించారు తండ్రి వారి కుటుంబాన్ని దర్శించి ప్రభు మీ వెలుగులో ప్రభా మీరు ప్రశంస చేయవలసింది ప్రార్థిస్తున్నారు నిరీక్షణ ప్రభావ రక్షణ అనే విషయాలను వాళ్ళు తెలుసుకోవటానికి సహాయం చేయండి ప్రభావ నిజమైన దేవుని వైపు సత్యవంతులైన దేవుని వైపు సీవులు దేవుని వైపు తప్పని నమ్ముకోవడానికి సహాయం చేయండి కరణించుకో చూపించండి ఇంకనో ఎవరైనా ఉంటే తప్ప బాధల్లో ఇబ్బందులు కరోనా వల్ల వారు అందరిని దర్శించడం తప్ప అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు అనేక కంపెనీలు మూతపడినవి తప్ప ఈ యొక్క ఆయన చిరుచి వ్యాపారులు ప్రభావైనా ఇంకనో అనేక మంది సభ దీని వల్ల ఎంతో నష్టంలో తప్పనైనా సహాయం చేయండి వారు దర్శించండి వారు బలపరచండి పరిస్థితులు చక్కవలసింది కొంచెం పాలకులకు కావాల్సిన జ్ఞానం సహాయం చేయండి మాదేవ జ్ఞాపకం చేసుకుంటారు అదేవిధంగా తప్ప ఈ సమయంలోనైనా అనారోగ్యం జ్ఞాపకం చేసుకుంటీ తప్ప పెద్ద కిడ్నీ స్వస్థపరచండి చిన్న దాసరాత ప్రాయ పొండని మట్టి స్వస్థపరచండి అభివృద్ధి జ్ఞాపకం చేసుకుని తప్ప నాయన తండ్రి అదేవిధంగా డానియల్ జ్ఞాపకం చేసుకుని శ్లోకం తప్పించి ప్రభు వారిని బలపరచాల్సి వెళ్ళకుంటున్నా తండ్రి సహాయం చేయండి ఈ సమయంలో నాయన తండ్రి ఇంకా స్వార్థీకరణ ఖర్చు ప్రార్థిస్తున్నా తండ్రి సహాయం చేయండి ప్రభావ ఈ స్వార్థ ప్రతి ప్రాంతానికి ప్రతి విలేజ్ కి వెళ్ళినట్లు సహాయం చేయండి ప్రభావంగా నార్త్ స్టేట్స్ లో ప్రభావం ఈ నార్థన్ స్టేట్స్ లో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో బిడ్డలు దాడులు ఈ స్వార్థకు ఆటంకమైన సహాయం చేయండి మత చాందస్ ల మన చేతులలో ఉండి ప్రభావి యొక్క ప్రభుత్వాన్ని తీసివేయలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభాయన తండ్రి మత చాందస్లా నుండి ఇబ్బంది బిడ్డలు కాపాడవలసిందిగా పెట్టుకుంటున్నా సహాయం చేయండి ప్రభాయన ప్రతి విధమైన శక్తిని ప్రభావ శక్తిని వేరాజ్య వ్యాప్తి వ్యతిరేకంగా పనిచే శక్తిని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం వారి వ్యూహాలని నాశనం చేయవలసిందిగా పెట్టుకుంటున్నాం ప్రభావి సహాయం చేయండి ఆయన ఈ సమయంలో ప్రభావ అనేకులు నిరు సహాయం చేయండి ప్రభావి ఈ కరోనా సందర్భంగా మీరు తెలుసుకుని తండ్రి జనమైన దేవుడు గ్రహించడానికి సహాయం చేయండి మార్మన్స్ పొందడానికి సహాయం చేయండి నూతన జన్మ అనుభవంలో నడిపించేవా చేసుకోండి ఒక విద్యార్థుల జ్ఞాపకం చేసుకోండి టీచర్స్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇక్కడ మీకు ఏం కాకుండా సహాయం చేయండి ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో ప్రార్థిస్తున్నారు అందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయంటున్నారు సహాయం చేయండి పాలకులకుసర జ్ఞానం దయచేయండి ప్రజా సంక్షేమం వైపు తప్ప వారు చూడటానికి సహాయం చేయవలసింది ప్రార్థిస్తున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని గొప్పించి దాని తరకొరం తండ్రి చేస్తున్న అనేక ఉపకారం చెల్లిస్తున్నాం ఈ దినాల్లో మమ్మల్ని బలపరచవల సమయం పెట్టుకుని చెల్లిస్తాం ఆత్మీయంగా తండ్రి కొడుకు మేము ఈ లోపంలో జీవించడానికి సహాయం చేయాల్సి పేడుకుంటాం మమ్మల్ని చె ఆ కట్టడంలో మేము సహాయం చేయవలసింది మమ్మల్ని సమస్యలు చేసుకుంటున్న ప్రార్థన మా ప్రభుత్వం ప్రభాన్ని చేసిన ప్రభావం గొప్పసారి నా జీవితంలో బట్టి నేను ఆరాధించి కొనియాడుతూ నేనుంచి తండ్రి ఉదయకాలంలో సేవకులతో నీ బిడ్డలతో కలిసి ప్రభావం బట్టి నీకు ఎంతో వర్ణాలుస్తున్నాను తండ్రి నేను నన్ను ప్రేమించి తండ్రి నాన్న ప్రదేశం నా శాపము పాపము అంటే చూస్తుండ్రీ నేను మీరు వేసుకుని ప్రభావం తండ్రి నేను తండ్రి నా సముద్రం అభివాదాలు కూడా తండ్రి నా పాపం చేసేసేవని వచ్చింది పడమట దూరము అందుకు దూరం నా టికంలో నాకు మించి దూరం చేసినందుకు నిన్ను సృతించి గణపరుస్తున్నాం భయాండి ఆయన గంటల వల్ల వచ్చి స్వచ్ఛత నాకు బ్రేక్ చేస్తున్నందుకు నీకు వందాం కేవలం నా శరీరాంతే కాదు నా ఆత్మ కూడా తండ్రి నేను సుష్టపర్చు గొప్ప దేవుడు కనుక నీకు ఆరాధించి కొనియాడుతూ ప్రభావం పిలిచేవో తండ్రి నేను ఏ ఉన్నతమైన తండ్రి నేను ఉద్దేశం నా జీవితంలో కలిగినవో దాన్ని బట్టి నేను ఆరాధించి తండ్రి దీవం దేవుని పిల్లలుగా కుమారుగా చూడవటం నాకు నా చిన్న రాజకీయ బట్టి అయ్యా తండ్రి రాజులుగా చేసావు అయ్యా తండ్రి నాయన ప్రభా తండ్రి నేను ఎంత గొప్ప తండ్రి అధికారము తండ్రి నేను ఇజ్రాయూడిగా తండ్రి నన్ను చేసేవారు ప్రభా యూదుడిగా ఆత్మలో తండ్రి నేను ప్రభావి నేను జన్మించిన వాడు కాస్త నీలో నీ కుటుంబంలో జన్మించిన వాడుగా నేను చేస్తుంది నీకు వందలు కుటుంబాలు నేను ఆత్మకి విలువస్తుంది ఎవరి గొప్ప నేను గొప్ప దేవుడు వందరాలతో నమ్మించే అయాస్త వరాలు బ్రోభా నాకు ఇవ్వాలను ఆశిస్తున్నాను బాబా బహుశా ఎన్నో వరాలను బాబా నాకు కావాలనుకోవాలంటే అండి అయ్యా తండ్రి ఈ రోజు నువ్వు కూర్చున్నారు లేఖనాలు బట్టి నీకు వంద నాలుగు కాస్తుంది ప్రతి వంద దీవించి ఆచరించి అయా తని కాదు ఇంకా నీకు అద్భుతమైన వాచంతో అనేతల్ని అనేకల్ని ప్రోత్సహించడానికి అనేకల్ని ప్రభావతాన్ని కనుకొచ్చే విధంగా అనేకుల్ని ప్రభావం తెలుగు దీవడానికి కావాల్సిన కృపనీ ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభావ తండ్రి బ్రోభ నువ్వు ఇచ్చిన తండ్రి లేఖ వందనాలు అయ్యా కేవలం మాకు తెలిసే కాదు ఆత్మీయ వరాలతో అందించిన వాళ్ళు గొప్ప తెలువైన ఆత్మీయ వరాలు తండ్రి ఆత్మీయ తండి తండ్రి ప్రభావ అనేకమైన తండ్రి పరిచయం వాడబడాలని నీ ఉద్దేశించినట్టు మీకు ఎట్టు ఉన్నాను నీ చేస్తు తెలుస్తున్నా మీ పర్చే నాకు కాదు మీ పర్సన తండ్రి మీరు పాలుగా చేసేవారి దాన్ని బట్టి వనాలి అయ్యా నా జీవితంలో చేసిన మేలుబట్టి వనాలు ఎన్ని పరిస్థితులు చేసే ప్రభావిరు నాకు ప్రభా అన్ని పరిచయలు ప్రభా తండ్రి అయ్యాన్ని నమ్మకత వచ్చారు నా నా జీవితంలో నా తీరుప చూపిస్తూ వచ్చారు తండ్రి నేను ఏ పరిస్థితి నేను కోరుకోలేదు కానీ అయ్యా నుంచి వచ్చాడు ప్రభా నీకు వందలు నీ ద్వారాలోనే ఉదయం అయ్యాన్ని దాళంగా ఉన్నాడు ద్రై చేస్తూ వచ్చే ప్రభావం నేను ఏ రకంగా తండ్రి మంచివాణి కాదు ఏ రకంగా కూడా తండ్రి యోగ్యుని కాదు కానీ తండ్రి ఏ నష్టపోషించిన విధానం పట్టిన ఈ రోజు మూలబడితే ఉన్నాను ప్రభావ తండ్రి ఈ కోవిడ్ వల్ల ప్రభావం ఈ రీతిగా తండ్రి నేను సాధన పరిచయం నాకు ఇచ్చాను ప్రభావ తండ్రి పరుష పరిచర్లు ఏమిటండ్రి నేను ఎంతో నిర్లక్ష్యం చేశాను తర్వాత నా జీవితంలో తర్వాత తండ్రి నేను తండ్రి నేను వాటి పరిచర్య తన వేరే పరిచయలు ఎక్కువ దృష్టించను గానీ తన సాధన మీద ఎక్కువ దృష్టించలేదు నా జీవితంలో కొత్త కృషి అయ్యా తండ్రి నేను ఇది ఈ పలాంటి పరిచర్ నాకు దయచేసినందుకు ఈ సమయంలో నీకు పాల్పడుతు ఆధించి కొనియాడుతున్నాను తర్వాత నిజంగా తండ్రి నేను నీ జాతులతో నీ సాగుతోటి ఉదయం ఉదయం ఐదు గంటలకి మళ్ళీ పది గంటలకి మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకి అయా మన కుటుంబ ప్రాధంలో అయ్యా ఇన్ని ఇన్ని ఎంత కొరత నాకు జీవితం ఉన్నది నాకు తెలియదు ప్రావా అంత కొరత ఉన్న సరే నాకు ఎంత ప్రార్థన చేసినా కూడా ప్రభావ ఎంతే ఎంత సేపు ప్రార్థనలో ఉన్నా కూడా ప్రభావ తీసుకున్న ప్రభా నేను ఒప్పుకుంటున్నాను తండ్రి అయ్యా నీ పాలన గడిచే సమయం బిడ్డలతో సహవాసంలో ఉంచినందుకు నీకు వేలాది వర్ణాలు నీకు తెలిసి తెలుస్తున్నాను ప్రభావ ఈ సమయంలో ప్రభా తండ్రి మా పచ్చండి మా దగ్గర ఉన్నత విజ్ఞాపం ప్రార్థిస్తూ మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ప్రభావించండి శుద్ధాల నుంచి ప్రభాతం వర్గం నుంచి అయా తండ్రి కరువుల నుంచి ప్రభా నుంచి అయా తండ్రి నేను ఆడుతుంది ప్రభావం తండ్రి ఈ సైక్లో నుంచి ప్రభాతం సేవకులని జ్ఞాపం చేసుకోండి ప్రభాతండి నాయకుల ప్రభావతం జ్ఞానం తెచ్చిందండి సహాయం చేయనుభా ఐ రీతిక్రి బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నది సేవకులు సంఘాల కోసం ప్రార్థిస్తున్న ప్రభావ సంఘాలు అనేకమంది సంఘాల సంఘాలలో ప్రభా సేవకులకి కోవిడ్ పాల్పడుతున్నది సేవకులు అయ్యా చేసే తండ్రి అయినా కోవిడ్ భయపడకుండా తండ్రి తండ్రి ధైర్యంగా చేసేవారుగా ఉన్నారు అయ్యా ధైర్యంగా చేసినందుకు మా జీవితంలో వచ్చిందా లేదా మాకు తెలవలు కాంటారు ఇంట్లో ఎదుర్కోవటం చేయమని ప్రార్థిస్తున్న తర్వాత చేస్తుంటున్న పరీక్షలు అంతగా ఈ ప్రస్తుతం ప్రకటించండి ప్రార్థిస్తున్నీ అందరికొం ప్రార్థి సహాయం వ్యతిరేకమైన శరీరం ప్రార్థించి మధ్య భార్య న్యాపం చేసుకోండి ప్రభావం అందరినీ ప్రభాతం కుమారుడిని కూడా జ్ఞాపం చేస్తాడు శ్రీ బాబు మంచి ఆరోగ్యం తెచ్చేయండి భావన చెప్తారు నామంలో ప్రతి అనారోగ్యాన్ని కారోగ్యం ప్రయత్నిస్తాడు అనారోగ్యం బిల్లు కోసం ప్రార్థిస్తాను ఉద్యోగాలు పోయితే పరిస్థితిలో ఇంటి కుటుంబాన్ని పోషించలేని ఇప్పుడు బాధ్యతలు కట్టుకోలేని పరిస్థితి అంటే అనేక ఉంటుంది గుంటారు అయ్యా సబ్బు అయినా వాళ్ళ పరిస్థితి అయ్యాలు చాలా అనేక తీర్చి అనేది భయపడే వర్గాలు ఉన్నారు అయ్యాన్ని వాగ్దానాలు నింపండి మీ బిడ్డలు సహాయం చేయమని ప్రార్థిస్తున్న తర్వాత చేస్తాం బాధండీ కష్టాలు నష్టాలు ప్రభావండి ఏదైనా రకరకాల జ్ఞాపకం చేసుకోండి ప్రభావండి మినిస్ట్రీస్ ప్రభావండి ఇలా ఏదైనా తండలు తీసిన పరీక్షల గురించి తర్వాత తండ్రి సేవకుల గురించి అలాంటి సంఘాలని కూడా మీరు తీసుకోండి మాత్రాల్లో ఉన్న చిత్రం చేస్తామని తండ్రి వాళ్ళు తీసుకుని ప్రశ్నలు అడుగుతున్నాం తర్వాత మీరు సహాయం పేరులో ఉన్న చిన్న శరీరం చేసుకుని జీవించండి అనేతీవంగా ఏమో కుటుంబం కూడా తండ్రిగా బుక్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు పదే హృదయాన్ని తండ్రిగా ప్రణాళిక ప్రణాళికలో ఉన్న బిడ్డలతో సాధిస్తున్నారు ఇలా జాస్ట్రా యూటీ వాళ్ళు ఉంటున్నారు వాళ్ళందరూ ప్రభుత్వం తీసుకున్నారు చదువు సహాయం అంటే ఉండదు సేవ ఒకటి మాకు రెండు మార్చు వాళ్ళు నాట ప్రతి వారు సహాయం చేయండి విజయ్ చేసిన పరిచర్ ప్రభావం పరిచయం అంతా చేస్తాను ప్రభావితం ప్రార్థిస్తూ ప్రాబ్లం పరిశుద్ధి పరిశుద్ధుల పరిశుద్ధుల జీవన జీవన బట్టినైనా గడిచిన కాలం అంతా ప్రభావి కృపులో కాచి కాపాడి ప్రభా అయా సజీ లెక్కలో వంచి ప్రభా మరి హృదయాన్ని మాకు అనుగ్రహించి అయా పాన్యతను కూర్చోబెట్టిన విధానాన్ని బట్టి నీకు ఎంత ఉందో సూత్రిస్తారు తండ్రి అయ్యాక నీకు వందున్నారు ప్రభా అవును ప్రభా మేము శారీరకంగా ప్రభా అయా మరి మేము శారీరకంగా ప్రభా మా ఏవైనా కానీ ప్రభా మా ఆచారాలు కులగోతరాలు మతపరాలి ఏవైనా కానీ ప్రభా అయా ఈ రోజు మమ్మల్ని ప్రభా అంతరంగ మందు ప్రభావిలుగా మీరు తండ్రి నీకు ఎంత వందనాలి సూత్రిస్తారు శారీరక మంది పుటకను గురించి కాదు కానీ ప్రభా ఆత్మీయమైనటువంటి ప్రభా ఆ పుట్టుకొని గురించి మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు ఎంత అందునా ప్రభావ మీరు ఆ విధంగా మమ్మల్ని తీర్చిదిద్దారు అయ్యా అనుగ్రహించారు అయ్యా నీకు ఎంతో వంద నాలుగు స్థుతుల స్తోత్రాలు ప్రభా ప్రభా రక్షణలో ప్రభా నిలకడగా నిలిచి ఉండేటప్పుడు నీ కృపుణాన్ని అనుగ్రహించండి ప్రభా శాతాన్ని బాణాల నుంచి ప్రభా అయా తప్పించుకోగలిగినటువంటి శక్తిని ప్రభా కవచాన్ని ప్రభా అయా ప్రార్థన ఆయుధానికి ప్రభా అయా విశ్వాసాన్ని ప్రభా మేము పట్టుకొని ప్రభా నీకు ప్రభా ఎంతో నమ్మకంగా ఉండనట్లుగా నీ అనుగ్రహించిన దేవ నీకు ఎంతో స్తోత్రాలు ప్రభావి పరిచర్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా ముఖ్యంగా ప్రభా ప్రభా విజయ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా అతని పట్ల ప్రభా మీ గొప్ప కార్యాన్ని చేయండి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ఆ కుటుంబాన్ని దర్శించండి ఇటువంటి ఇబ్బందులు ఇరుకులు వేధులు శోధనలు లేకుండా ప్రభా అయా సంపూర్ణంగా ప్రభా అయా మీ సొత్తుగా ఉండటం నీకు కృష్ణ అనుగ్రహించనిదేవా నీకు ఎంత వందనాలు మీ బిడ్డగా ఉండి ప్రభా మీరు శాతాన్ని ఎలా అపవాదిని ఎలా జయించారో అపవాదిని ఎలా ఓడించారో అయ్యా మీ దగ్గర నుంచి పాలతో అదే విధంగా ప్రభావ మాకు కూడా శక్తిని మీరు అనుగ్రహించమని ఆ విధంగా ప్రభా అపవాదిని ప్రభావ దూరపరిచేటువంటి ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ పరిచర్లో మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభావ రాలేకపోయిన వారికి ప్రభావ మరి తరణాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా ఈ కరోనా కాలంలో ప్రభా ఈ దినాల్లో ప్రభా అ మరి మిమ్మల్ని చేరి ప్రభా మీ పాత్ర కూర్చొని ప్రభా అనేక విషయాలు నేర్చుకోవడానికి మీకు ఎంతో ఎంతో కృపను చూపించారు దేవ నీకెంతో వందనాలు స్థుతులు స్తోత్రాలను బట్టి ప్రభా వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించేటువంటి మా మనసును మాకు అందరికీ అనుగ్రహించండి ముఖ్యంగా నాకు అనుగ్రహించండి దేవ అయా ఇటు కుడి అడములకు తప్పిపోకుండా ప్రభా అయా గురియాకు పరిగెత్తటువంటి గమ్యాన్ని మాకు అనుగ్రహించండి అయా నీ సాక్షిగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభావ ముఖ్యంగా ప్రభా నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభా అయా మీకు బాగా తెలిసిన అయినా విజయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు ప్రభా ప్రతి ఒక్కదాని మీద ప్రభావిని అనుగ్రహించి మీ సాక్షిగా ఉండి అయ్యా సాక్షి అని చెప్పుకోవడాన్ని కృప్రహించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి ప్రభా మరి ఈ కాలంలో ప్రభావి కరోనా ఎవరెవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని నీ చిత్రం అయితే వారికి వాక్యోపదేశం చెప్పడానికి అయా ఎవరినైనా ఏర్పరచండి దేవా అయ్యా చాలా మంది ప్రభా మరి వాళ్ళు అన్ని లేనప్పటికీ అయా ఆ చావు దగ్గరకి కనపడుతూ వాళ్ళకి నాయన అయ్యా నిన్ను గురించి వేడుకుంటున్నారు నీ గురించి అయా మొక్కుకుంటున్నారు ప్రభా అయ్యా నీ సన్నిధికి ఎక్కడైనా వస్తాం అయ్యా మాకు అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి ఆ విషయాన్ని ఉదయం విజయగాడి ద్వారా మీరు బయలుపరిచారు ప్రభా మీకు ఎంతో వందనాలు అలా ప్రభా మీరు ప్రతి ఒక్కరిని ప్రభా నశించిపోతున్న వారిని వేదికి రక్షించే దేవుడు కనుక వాళ్ళందరి పట్ల మీరు ఎవరెవరైతే నశిస్తున్నారో వాళ్ళని వేదిక రక్షించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా మీ సంపూర్ణ సొత్తుగా మీరు మార్చుకోన ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం మీ కాదు కాబట్టి అయా మీ కుని గ్రహించండి ప్రతి ఒక్కరు నశించిపోకుండా అయా మరి నిత్య జీవంలోకి చేరకుండా వాళ్ళ నరకంలో కూడనిస్తే కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు మాడు మనసు అను ప్రార్థన చేయొచ్చు మనల్లన్నీ మీ రాజ్యాల్లో చేర్చుకొని ప్రచారం చేవం కలిగింది నా వాళ్ళు అడిగి వేడుకుని ప్రార్థించుకుంటూ కొంచం పశుద్ర దేవ మీకు వన సర్వోతా ప్రభావ మీరు అనేక పర్యాన్ని మమ్మల్ని హెచ్చరిస్తూ ప్రభావా చూపిస్తా ఉండ్రి కాబట్టి మేము దేని విషయంలో చింతచకుండా ధైర్యంగా ముందు విధులు అవి సహాయపడండి ప్రభావ ముఖ్యంగా తండ్రిగా సమాపించం మంచులో ఉంటున్నాం ప్రభావం కానీ మీద మాకు ఈ విషయా ఆధారం ప్రభావ మీరు తప్ప ఎవరు మమ్మల్ని విమర్శించాలని మాకు సత్యం గ్రహించగలుగుతున్నాం తండ్రి కానీ ప్రభావ లోకంలో మాకు మేము మా చేత అప్పగించినట్లు వాటిని నిర్వర్తించాలా సంఘక్షేమం కొరకు ఇతర కొరకు ప్రభావం వాటిని వాడాలా ప్రభావ అవి మీరు మాకు ఆసక్తితో వాటిని ఆపేషించమన్నారు కాబట్టి మేము ఏదైనా నుంచి ఆపేసిస్తున్నాం ప్రభు అందులో కొంత మాకు ఇచ్చినారు ప్రభా మరి కొన్ని ఇస్తారని నేను నమ్ముతున్నాం నేను అవన్నీ మరి ముందు ఎందుకంటే ఇతరులో కానీ సంబంధించిన నేను వీళ్ళు కానీ విడిచిపెట్టని ముండి చూడాలా సాధిస్తున్నాండి ఆటలను మేము కనిపిస్తున్నాం ప్రభావస్తున్నాం అమ్మ వాటి నుంచి కల్పించండి స్వస్థత అనుగ్రహించండి ముఖ్యంగా వైరస్ బాధితులను ఆదరించండి ప్రభావ స్వస్థత వారికి స్వస్థత మీరు స్వచ్ఛ సత్యాన్ని వర్గ్రహించాలని మితని ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనేక మంది తండ్రి ఆర్థిక స్థితిని ప్రభావారు భూమి దానికి తల్లి విక్కించుకొకొట్టు జీతాలు సరిగ్గా లేని శక్తిలో ఉంటుంది కుటుంబాలను పోషించుకునే స్థితిలో ఉంటున్నారు ప్రభావ వారి పట్టని కనుక చూపించండి వారికి ఆహారాన్ని దయచేయండి రెస్టోరేషన్ చేయండి ప్రభావ ఉద్యోగాలు దేవుడి శాలరీకి రెస్టోర్ చేయండి ఎకనామిక్ సిస్టమ్ రెస్టోర్ చేయండి ప్రభు అవసరం గతవిధంగా మనుషులందరూ ముట్టకు నడవాల మిట్టకు మించకు రావాల ఆ రిజితే చర్చ్ కిస్తాస్టోర్స్ మనం ప్రార్థిస్తున్నాం చర్చ్ కిస్తూ విశేషమైన పెరిగించండి తండ్రి అయితే కొన్ని ట్రెడిషనల్ చర్చెస్ లాగా కాకుండా చర్చెస్ లాగా ఉద్యోగంతో కలిగిన చర్చెస్ లాగా ఉండలాగా భయపడండి ఫస్టర్స్ గురించి అతని మనం ప్రార్థిస్తాం ఒక మంత్రి కాలం కాలం మొత్తం తర్వాత సిచువేషన్ లో ఏ రీత ముస్ ఏ రీతిగా నేర్చుకోవడం మీరే మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో బాధనాలు అండి సత్యానందండి ఎన్నడూ విధానంగా చూసలాగా మా యొక్క ఆత్మీయత ఇప్పమని ఆర్థిస్తున్నాం వీటిని స్వీకరించాల ప్రభావం అవి మాకు ఎందుకంటే అబ్రాహం సంతానం మనబడి మమ్మల్ని అందరినీ మీరు ఆ యొక్క వాళ్ళ వార్తలు తీస్తున్నారు కాబట్టి అవన్నీ మాకు సంబంధించిన ఎక్కువ కాబట్టి మేము వాటిని అసలు సంతనంగా వాటిని గ్రహించలాగానే మాకు సహాపరం అంత అర్థిస్తాం వాటిని స్వీకరించాలని మనకి చూపించాలా అటువంటి సేవల జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించామని ఏ సుకు పశ్చుధన ప్రారంభించుకున్నాను చదివి తమ్మిన్ మనకరమైన ఏసుకృష్ణ కృపా సంధాన్ని నడిపిస్తూ మనందరికీ సదాకాలం తొలగిందని దాకా